ఇత్యాది విశేషణాల ఇత్యాది వర్ణన కారణంగా అవి ఆ వర్ణన అది బ్రహ్మకు చాలా అసాధారణమైన వర్ణన ఆ లక్షణం ఎక్కడుంటే అది బ్రహ్మ సకల జగత్తు దీని నుండే ఆవిర్భవించినదు అంటే అది బ్రహ్మ కాబట్టి ఆకాశ శుద్ధానికి బ్రహ్మ డైరెక్ట్ మీనింగ్ ఉన్నది పర్యాయపదం అలా అర్థంలో వస్తుందంటే ఆ కాశ్యతే ఆ సమంతాత్ అంటే అంతటా కాశ్యతే ప్రకాశిస్తూ ఉంది కాశ్య అంటే ప్రకాశం అర్థం కూడా కఠినమేం కాదు ఎందుకంటే ప్రకాశము పదం తెలుసున్నదే కదా ప్రకాశము పదంలో ప్ర ఉపసర్గ అది ఉంటే అర్థాన్ని ఎన్హాన్స్ చేస్తుందంటే అర్థాన్ని కొంచెం మెరుగు చేస్తుంది ఆ సందర్భంలో అర్థం అదే మిగిలి ఉంటుంది ప్ర అనే ఉపసర్గ లక్షణం ఉంటుంది సో కాశ అంటేనే వెలుగు వెలుతురు ప్రకాశ అంటే కూడా వెలుగు వెలుతురు అసలు మీరు సీట్ ఆ లోపలికి వెళ్ళిపోవాలి మీకు అక్కడ సీటు ఇక్కడ సీట్ లేదు మీకు మీకు సీట్ ఇక్కడ లేదు మీకు ఇక్కడ సీట్ లేదు అందరికీ ఇబ్బంది అవుతుంది వీరు ఇలా వచ్చేయండి రామలక్ష్మి గారు వీరు ఇక్కడికి వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి వాళ్ళు విశ్రాంతిగా కూర్చోగలుగుతారా అది ఓకే మన చైతన్యం వెళ్ళిపోయాడు అక్కడికి ఓకే సో ఆ కాశ్యాన్న ప్రకాశాన్న ఒకటే వెలుగు అని అర్థం అయితే వెలుగు అంటే ఈ బాహ్యమైన వెలుగు కాదు ఈ దృశ్య ప్రకాశం కాదు ఈ ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసే వెలుగు లోపలు ఉండే వెలుగు లోపల నుండే వెలుగు అంటే తెలివి అని అర్థం దాన్ని దృక్ప్రకాశము అని అంటారు అది కాశ అంటే సో ఆకాశ అంటే ఆ దృక్ప్రకాశము అంటే ఆత్మచైతన్యము అదే పరబ్రహ్మ అనే ఆకాశ శబ్దాన్ని వాడతారు కాబట్టి ఆకాశ అంటేనే పరబ్రహ్మ కానీ ఇక్కడ బ్రహ్మ అనే ప్రత్యేకంగా పదం ఉన్నది కనుక ఖమ్మంటే ఆకాశము దాన్ని విశేషంగా అంటే ఆకాశ బ్రహ్మ ఆకాశ బ్రహ్మ అంటే ఇప్పుడు ఇంతకీ అర్థం ఏమిటి ఆ సమాసానికి అర్థమేమిటి ఆకాశము వలే నిరవయవము అసంగము వ్యాపకము అయినా ఆ పరమాత్మ ఆ తత్వము అంటే రియాలిటీ అసత్యతత్వము దానికి బ్రహ్మానికే అని అర్థం లేదా ఇంకో రకంగా చెప్పచ్చు ఆకాశరూపముగా ప్రకటమై ఉన్న బ్రహ్మ ఈ ఆకాశం తస్మాద్వారా తస్మా ఆత్మన ఆకాశ సంభూత ఆత్మస్వరూపం నుండి ఈ ఆకాశము ప్రకటమైనది ఆకాశము అంటే అది ఆకాశం అనేది బయట ఏదో ఉంటుందని మీరు అనుకోకూడదు స్పేస్ గురించి అది బయట ఉంటుందని అనుకోకూడదు అలా అనిపిస్తుంది స్పేస్ బయట ఉందండి బయట దేనికి బయట ఉందండి దేహానికి బయట ఉంది మీరు దేహమై కూర్చుంటే మీకు బయట ఉన్నట్టు అనిపిస్తుంది వాస్తవానికి బయటే కాదు లోపల కూడా ఉంటుంది దేహానికి కానీ ఏదో బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది అలా మీరు ఆలోచించకూడదు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయాలి దేహాన్ని ది అదర్ కింద చూడడం వివే ఆ వివేకాన్ని అభ్యాసం చేయాలి దేహము ది అదర్ ఇట్ ఈస్ ది అదర్ అన్యము దేహము అన్యము దేహము అన్యము అని మీరు కనుక అలా దర్శించినట్లయితే అప్పుడు ఆకాశం బయట ఉందని అనిపించదు ఆకాశం మీ ఎన్నో ఉన్నట్టు మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆకాశం ఈజ్ నియూ ఆ చైతన్య ప్రకాశము నుండే ఆకాశము దాగదు చైతన్యం నుండే ఉండదు నిజానికి స్పేస్ ఇట్స్ ఎ మెంటల్ క్యాటగిరీ స్పేస్ అండ్ దే ఆర్ నాట్ థింగ్స్ దట్ ఆర్ వేర్ అవుట్ అలాగంటే ఈ అలా అంటారు వాళ్ళకి తెలియని మాటది కాబట్టి దిశ కాలంలో అనేవి లేవు దే మెంటల్ క్యాటగిరీస్ సో ఏ పర్టిక్యులర్ పారామీటర్ ఆఫ్ ది మెంటల్ ఫినామిన మైండ్ యొక్క చలన ఏదైతే ఆ స్పందన ఏదైతే కలదో ఆ స్పందనకి ఫ్రేమ్ వర్క్ కింద ఈ రెండు పరామీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఘటము ఘటాన్ని మనస్సు తెలుసుకుందంటే ఘటమును తెలుసుకుందంటే అది దేశకాలముల నుంచి విడదీసే ఘట జ్ఞానం ఏమి ఉండదు దిస్ ఈజ్ పాట్ అంటే దిస్ ఈజ్ రియర్ అండ్ ఓ వేల్స్ దిస్ ఈజ్ నౌ అండ్ నాట్ ఎట్ సమ్అదర్ టైమ్ దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫామ్ అండ్ నో అదర్ ఫామ్ అని అర్థం దిస్ ఇస్ ఘట అనే కాగ్నిషన్లో అదంతా ఉంటుంది కాబట్టి దేశకాలములతో కలిసియే మనకి ఈ జ్ఞానములన్నీ కలుగుతూ ఉంటాయి కనుక ఆ దేశకాలముల యొక్క ఫ్రేమ్వర్క్ అది మనస్సులో నిలిచియే ఉంటుంది అంటే అర్థమేంటి మీరు మనస్సుతోటి ఇంద్రియముల ద్వారా జగత్తులో ఏ పదార్థాన్ని మీరు తెలుసుకునే సందర్భంలోనైనా కూడా ఆ దేశకాల సంస్కార సహితంగానే మీరు తెలుసుకుంటారు దేశకాల అంతేగాని ముందు పదార్థాన్ని తెలుసుకుని దాన్ని ఎత్తి మీరు దేశాన్ని వేసి తర్వాత కాలాన్ని వేసి అలా ఉండదు దేశకాల సంస్కార సహితంగానే మీరు సకల పదార్థాలని తెలుసుకుంటూ ఉంటారు ఆ దేశకాల సంస్కారములకే దేశకాలములని పేరు ఇంకెందుకంటే ఘట సంస్కారానికే ఘటములని పేరండి సో ఆ దేశకాలములు దే ఆర్ మెంటల్ క్యాటగిరీస్ దే ఆర్ ఎ పర్టికులర్ ఆఫ్ ది మైండ్స్ మూవ్మెంట్ మైండ్ మూమెంట్లో అంతర్భాగములుగా ఉంటాయి కాబట్టి అవి మనస్సు అంటే చైతన్య ప్రకాశము చేత ప్రకాశించేదే మనస్సు కాబట్టి ఆ చైతన్య ప్రకాశము చేత ప్రకాశింపదేవుడితో దాని ఎందు అంతర్గతంగానే ఉంటుంది ఆకాశము కాబట్టి ఆకాశము చైతన్యమునకు దగ్గరగా ఉంటుంది నేదిష్టము చైతన్యమున గురించి ఆ ఎరుక తెలివి దాని గురించి ఏదైనా చెప్పాలంటే ఆకాశాన్ని మీరు దృష్టాంతంగా ఇవ్వచ్చు తర్వాత ఆకాశం ఆకాశము అంటే అది కార్యము మెంటల్ కేటగిరీ కనుక ఆ చైతన్యంలో ప్రకాశిస్తూ చైతన్యము యొక్క కార్యము చైతన్యం నుండి మళ్ళీ చైతన్యంలో విలీనం అయిపోతూ దేశము కాలము రెండో ఒక స్పేస్ టైం కాబట్టి ఆ రకంగా ఆకాశము ప్రథమ కార్యం కార్యాన్ని నిర్దేశించి కారణాన్ని నిర్ కారణాన్ని కార్యం ద్వారా నిర్దేశించటం అనే ఒక ప్రక్రియ ఉన్నది కనుక సో పండును బట్టి చెట్టుని చెప్పినట్టుగా ఆకాశ బ్రహ్మ అంటే ఆకాశం కార్యం కలిగి ఉన్నటువంటి బ్రహ్మ అది ఆకాశ బ్రహ్మ అంటే దీని ఈ విచారం యొక్క అభిప్రాయం ఏమిటంటే మీ బుద్ధి నుండి మీ మీ ద ప్రాసెస్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఆ దాని నుండి ఈ నామరూపాలను దొరళగొట్టేయాలి అసలు నామరూపాలను దరిదాపులకు తీసుకురావద్దు ఐ డోంట్ ట్రై టు ఫిక్స్ ఎనీ పర్టికులర్ షేప్ ఆర్ ఫామ్ అలాగా కంప్లీట్గా ఓపెన్ ఓపెన్ ఓపెన్ అండ్ ఎక్స్పాన్సివ్ ఆ చైతన్యాన్ని తయారు పెట్టాలి ఆ చైతన్యాన్ని ఎక్కడికక్కడ నామరూపాలతోటి కట్టుబాటు చేసిస్తూ కూర్చున్నట్లయితే మీరు దాని స్వరూపాన్ని తెలుసుకోలేకపోతా అందుకోసమని ్రహ్మ అని ఒక శక్తి చెప్తాం బ్రహ్మ వైకుంఠంలో ఉంటాడు అంటే మీరు పెట్టుబడి చేసి పెట్టేశారు అక్కడ వైకుంఠంలో ఉంటాడంటే వైకుంఠంలో ఎప్పుడైతే మీరు వైకుంఠంలో ఉంటాడని అన్నారో ఇట్ విల్ గో ఫర్దర్ అండ్ ఫర్దర్ అలా వైకుంఠపురంబులో నగరిలో వైకుంఠంలో మళ్ళీ నగరంలో ఉంటాడు ఆ మూల సౌధం పైగా మూల సౌధం అంటే ఏమిటో అన్నారు మూలంటే తెలుగు మూలం సంస్కృతం మూలం ఏదో పద్యం చూడాలి మంచి పద్యం ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఇగ్నిస్ట్ దట్ దట్ లర్స్ అలా మంచి పద్యం ఆ మూల అదే ఆ మూల అదే నేను అదే విన అదే రావు వైకుంఠంలో మూలే ఉందా సౌధం అంటే ఓ కార్నర్ లో పడుందనమాట వెరీ ఇంట్రెస్టింగ్ దాని లోపల ఓ బిల్డింగ్లో బిల్డింగ్లో అదే సౌధం అంటే బిల్డింగ్ దాని లోపల విధులు అలాగా అలా మీరు పరిచ్ఛం చేసేవద్దు ఆ సందర్భం వేరు అదే ఒక ఉపాసనా సందర్భం అది కాబట్టి మీరేం చేస్తారంటే మీ పిషన్లో బ్రహ్మ అనగానే దాన్ని అలా పరిచ్ఛిన్నం చేయొద్దు మీరు బ్రహ్మ అనగానే వేదాంతం చదివి విద్య కూడా బ్రహ్మా అంటే పెద్ద లాంటిది ఎక్కడో ఉందని దాన్ని బండరాయిని మీరు బండరాయి లాంటిదంటే ఆల్రెడీ యు హ్యావ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కంటౌర్ కేట్ ఏ కైండ్ ఆఫ్ ఫిక్సేషన్ దాన్ని ఒక పరిధిలో బిగించే ప్రయత్నం చేయొద్దు లివిట్ ఓప్ దం బ్రహ్మ అది ఆ విశేషం యొక్క అభిప్రాయం శృతి బ్రహ్మని పరిచయం చేయాలంటే ఖం బ్రహ్మ ఇంకో పరిచయం ఉంది చాంద్రోగ్ఞంలో కం బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ మన మన పుస్తకంలో ఉంది చాంద్రోజ్ఞ పురుషుడు ప్రథమ భాగం తీసి చూడండి మీరు కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఖమ్ అంటే ఆనందం ఆనందానుభవమే బ్రహ్మ కాబట్టి ఆ విధంగా దానికి లిమిటేషన్స్ పెట్టేటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో దాన్ని నిరాకరిస్తూ యు ఎక్స్పాండ్ యువర్ విషన్ మీ విషన్ను మీరు ఎక్స్పాండ్ చేయడానికి అభ్యాసం చేయండి అని చెప్పడం కోసమే ఖమ్ విశేషం ఓం ఖం బ్రహ్మ అంటే మీరు ఆకాశాన్ని ధ్యానం చేయటం ప్రారంభించగానే మీరు మనం చేసినట్టున్న ఆకాశ ధ్యానం ఆకాశ ధ్యానం చాలా మంచిది మొన్న క్లాసులో చేసినాము ఆకాశాన్ని ధ్యానం చేయటం మొదలుపెట్టగానే మీ చేతన అంటే మీ ఎరుక అది బ్రహ్మై కూర్చుంటుంది ఎందుకంటే ఎరుక జీవుడవుతుంది ఎరుక బ్రహ్మ అవుతుంది ఆ ఎరుకకి మీరు పరిచ్ఛేదం పెడితే జీవుడవుతుంది అదే ఎరుకకి పరిచయం తీసేస్తే దేవుడే కూర్చుంటుంది ఇప్పుడు అటువంటి ఆకాశ బ్రహ్మ మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఆకాశ బ్రహ్మ ఆకాశ బ్రహ్మ అంటే మీ లోపల మీరు దాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు కానీ దాని గురించి చెప్పగలిగేది తక్కువ ఉంటుంది ఆల్రెడీ చాలా చెప్పాను చెప్పగలిగేది తక్కువ అనుభవం ఇది చాలా తేలిగ్గా వస్తుంది మీరు మైండ్లో ఉండే సంస్కారాలన్నింటినీ సంకల్పాలనన్నిటినీ డ్రాప్ చేస్తే మిగిలిది ఆకాశ బ్రహ్మే సో ఆకాశ బ్రహ్మను చేరుకోవడానికి ఒక పదాన్ని మనకి శృతి సమర్పిస్తోంది ఏమిటా పదము అక్కడికి వచ్చాం సో ఏదైతే ఆకాశ బ్రహ్మ కలదో అది ఓం శబ్దవాచ్యం ఇప్పుడు ఓం శబ్దస్వరూపమేవ అందము ఓం శబ్దస్వరూపమేవ ఉభయథాపి సామానాధికరణ్యం అవిరుద్ధం ఇప్పుడు ఈ ఓంకారంతో ఆ పరమాత్మను మీరు అప్రోచ్ అయ్యేటువంటి సందర్భంలో రెండు పరిస్థితులు ఉంటాయి ఒకటి ఓంకారము పరమాత్మను చెప్తుంది వాచ్యం దశ వాచక ప్రణవ అని పతంజలి సూత్రం కూడా కలదు సో ఇక్కడ కూడా శంకర్లు కూడా ఓం ఓంకార వాచ్యం వాచ్యం అంటే ఎలా వస్తుందంటే ఇప్పుడు ఘట అనే పదం ఉన్నది ఘటహ అనే పదం మీ నోట్లో ఉంటుంది పదం మీ నోట్లో ఉంటుంది కదండి పదం అంటే మీరు ఉచ్చరించేదాన్ని పదం అంటారు డిక్షనరీలో ప్రింట్ చేసింది కాదు పదం మీరు ఉచ్చరించేదానికే పదం అని పేరు కాబట్టి పదం మీ నోట్లో ఉంటుంది ఆ వస్తువు బయట ఘట రూపంగా అలా ఉంటుంది అలా తీసుకోండి కాబట్టి ఇప్పుడు ఈ ఘటహ అనే పదము ఆ వస్తువుని చెప్తుంది నిర్దేశిస్తుంది అలాగే ఆ వస్తువు ఘటహ అనే పదము చేత చెప్పబడుతుంది కాబట్టి ఈ వస్తువు ఏమిటండి వస్తువు అంటే ఇది ఘటపద వాచ్యము అని చెప్పచ్చు ఘటము అనే పదము చేత చెప్పబడేది అదే దానికే సరళ సరళీకృతమైన పద్ధతి ఏమిటంటే ఘట ఘట అంటే అర్థం ఏంటి ఘటపద వాచ్యము అని అర్థం అంతేకాదు నా నోట్లో ఉన్నదే ఘటం కాదు నా నోట్లో ఉన్నది పదం ఆ పదము చేత నిర్దేశించబడే పదార్థము పదము అర్థము కాబట్టి మీరు ఓం అని అన్నప్పుడు ఓం అనే సౌండ్ని మీరు చేస్తారు ఆ సౌండ్ దేనిని నిర్దేశిస్తుంది ఆ పరబ్రహ్మని నిర్దేశిస్తుంది ద్వైతం వచ్చేస్తుంది అప్పుడే అప్పుడే పడ్డాం సగుణం అంటేనే ద్వైతం మీరు ధ్యానం చేసేవాడు మీరు మీరు భక్తుడు మీరు భక్తి లేకపోతే ఉపాసన చేయాలనుకుంటే ఆ ఉపాసన కోసం ఒక శబ్దాన్ని మీరు ఆలంబనంగా పట్టుకుంటారు అది మిమ్మల్ని పరమేశ్వరుణ్ణి భావన చేయటానికి మనస్సులో దాన్ని సంకల్పించటానికి అవకాశాన్ని ఇస్తుంది సో ఈ విధమైన ద్వైతం ఉంటుంది దాంట్లో ఓంకార శబ్ద వాచ్యం కావండి అలా తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఓం ఖం బ్రహ్మ అంటే మీరు ఓం అనగానే ఆ ఓంకారం యొక్క మహిమ ఎట్టుందంటే అది మనస్సులో ఉండే సకల సంకల్పాలకి స్టాప్ పెట్టేస్తుంది అంచేతనే విద్యారణ్య స్వామి పంచదృష్ణులో సలహా చెప్పాడు దీర్ఘమోంకారముచ్చార్య మనోరాజ్యం జిగీషతి అనేదో ఉంది గర్భం అంటే మీ మనస్సులో ఒక తలాతోక లేని సంకల్పాలు పరంపరగా అలాగా తామర తొట్టలాగా పోతూ ఉంటాయి మనస్సులో అలా ఉంటాయి దానికి తలాతోకా ఏమి ఉండదు ఏదో అర్థం పర్థం లేని థింకింగ్ నడిచిపోతూ ఉంటుంది మనసులో అది మీ పర్మిషన్ ఏం తీసుకోడు దట్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్ అటువంటిది పరిస్థితి వచ్చినప్పుడు ఒకప్పుడు ఏదనిపిస్తుందంటే విసిగేస్తుంది ఏమై ఇది కుమల ఆలోచనలోనే విసిగేస్తుంది ఒకప్పుడు టెన్షన్ పెరుగుతుంది మీరు ఏదైనా ఒక చోట మనీ ఇన్వెస్ట్ చేసి పెట్టారనుకోండి అది కొంచెం ఇటో వచ్చాటోట్స్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకో ఏదో పాటు దోసప్ పబ్స్ కాబట్టి కదా కాబట్టి అలా ఏదైనా ఇన్వెస్ట్ సెక్యూరిటీ అంటారు దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసేదానికి సెక్యూరిటీ అని పేరు ఉన్న ఇన్సెక్యూరిటీ అంతా అక్కడి నుంచే వస్తుంది దానికి సెక్యూరిటీ కోసమే ఇన్వెస్ట్ కూడా దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది అని ఇన్వెస్ట్ చేస్తాడు ఇన్వెస్ట్ చేసిన క్షణం నుంచి ఇన్సెక్యూరిటీతో బాధపడుతూ ఉంటాడు మానవుడి యొక్క లక్షణం నిజంగా చిత్రంగా ఉంటుంది ఎనీవే సో అలాంటిది పొరపాటు చేశారనుకోండి సపోజ్ అది గుర్తు రాగానే ఇంకా ఆ మనస్సుని మీరు పట్టుకోలేరు అది అలా లాగేస్తుందంటే అలా లాక్కుపోతుంది వీళ్ళు అలా లాక్కుపోతుంది ఆ లాక్కుపోవడం రాగము కావచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోయి ఇది ఏదో రాగం కావచ్చు లేకపోతే ది అపోజిట్ ద్వేషం అంటే మనం భయం కావచ్చు అయ్యో అదంతా పోతే నేనేమైపోతానంటే ఇంకా ఆ విధంగా మీరు ఊహాపోహలలో చిక్కుకుని దాన్ని వెనక్కి ఈ గుర్రాన్ని వెనక్కి తిప్పలేక మనిషి చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతూ ఉంటాడు ఇటువంటి పరిస్థితి మనోరాజ్యం అంటే మనస్సు ఇట్ ఈజ్ రూలింగ్ ద రూస్ట్ అంటే మనస్సే రాజ్యం చేసుకోండి ఇంకా మీకేమీ దాంట్లో ఏమీ మీ అధికారం లేదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీరు చోట నిటారుగా కూర్చుని దీర్ఘమైన ఓంకారాన్ని జపించి ఓ మరి కొంచెం బిడ్డలుగానైనా ఏం పర్వాలేదు దీర్ఘ ఓంకారం సో దీర్ఘ ఘంటానాదము వంటి ఓంకారాన్ని జపం చేసి ఉచ్చరించి మీరు ఆ మనస్సుకి అడ్డుకట్ట వేయవచ్చు అని ఆయన సలహా ఓటు పెట్టాడు దీనికోసం వాడు పెద్ద భక్తుడేం కానట్లా మమ్మల్ని సింపుల్గా ప్రాక్టికల్గా మనస్సు మీద ఒక చిన్న చిన్నపాటి అభిమాయిషి సంపాదించుకోవాలంటే కూడా ఓంకారం అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఓంకారం ఇట్స్ ఎ వెరీ స్పెషల్ సౌండ్ అది వెరీ స్పెషల్ సౌండ్ ఇట్ ఈస్ ది నేచర్స్ సౌండ్ ఇట్ ఈజ్ నాట్ ది సౌండ్ ఇన్వెంటెడ్ బై ద హ్యూమన్ మైండ్ ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్ దే ఆర్ సపోజ్ ఇట్లీ ద ఇన్వెన్షన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ కానీ ఓంకారము మాత్రం అది ఒక భాషకి చెందినది కాదు అది భాషలకు అతీతమైనటువంటి సౌండ్ సౌండ్లు రెండు రకాలు వర్ణాత్మకము ధ్వన్యాత్మకము వర్ణాత్మకము అంటే భాషకి సంబంధించినటువంటి శబ్దాలు ధ్వన్యాత్మకము అంటే భాషలకు అతీతమైన శబ్దం ఇప్పుడు మీరు ధ్వని చేస్తే మీ భాష వేరైనా ఎదుటివాడి భాష వేరైనా మీ అభిప్రాయం వాడికి కన్వే చేయొచ్చు భాషకు అతీతమైన ఒక శబ్దం ద్వారా మీ అభిప్రాయాన్ని ఎదుటివాడికి కన్వే చేయొచ్చు లేదా పశుపక్ష్యాదులకు కూడా మీరు మీరు కన్వే చేయగలుగుతారు ఇప్పుడు పిల్లినో కుక్కనో పిలవాలి పెంపుడు కుక్కల్ని వాటిని పిలిచేప్పుడు వాళ్ళు ఏ భాషకతీతమైన శబ్దంతో పిలుస్తారు కదండి పిలుస్తారు కదండి అయ్యో పిలవరా నేనెప్పుడు అభ్యాసం ఉన్నవాడిని కాదు మీకు తెలుసు భాషకతీతమైన శబ్దంతో పిలవరండి ఇప్పుడు చిన్నపిల్లవాడిని పలకరించాలంటే మీరు సంస్కృతంలోనూ తెలుగులోనూ పలకరిస్తారా భాషకతీతమైన ధ్వనులోనే పలకరిస్తారు కదా అటువంటి ధ్వనులు ధ్వన్యాత్మకము వర్ణాత్మకం కాదు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సౌండ్స్ ఈ ఓంకారం సౌండ్ ఇట్ ఇస్ ద నేచర్స్ సౌండ్ ప్రకృతి మనకు అనుగ్రహించినటువంటి శబ్దం అది ఇట్స్ ఎ కాస్మిక్ సౌండ్ అంటే మొత్తం యూనివర్స్కి అంతకీ కూడా చెందిన శబ్దం ఇది ఘటహ అన్నారు కొద్దిపాటి సంస్కృతం చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది కానీ ఓం అంటే ఇట్స్ నేచర్స్ సాంగ్ కాస్మిక్ సాండ్ కాబట్టి ఆ సౌండ్కి ఒక పవర్ ఒక శక్తి కలదు ఒక మహిమ కలదు మహిమలు అంటే ఇలాగే ఉంటాయి మహిమలంటే ఏదో పన్నెండు నుంచి ఏదో పడింది విభూతి పడింది అలా ఉండవు అదంతా దట్ ఇస్ అలా ఉండవు మహిమలు ఇవే మహిమలు అంటాయి సో ఏమిటి మహిమ అంటే మీ మనస్సు స్తబ్దంగా అయిపోతుంది ఇంకా అంతకన్నా మహిమేం కావాలండి మీ మనస్సు స్థిరం అయిపోతే నిశ్చలమైపోతే ఇంకా వేరే ఏదైనా మహిమ కావాలా మనస్సు స్థిరం అయిపోవడం అండి కెన్ యూ బిలీవ్ ఇ అంత మహిమ ఆ శబ్దమునందు కలదు కాబట్టి ఆ శబ్దాన్ని మీరు ధ్యానము చేయవలను కాబట్టి ఆ ధ్యానం అలా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మీరు ఒక జీవుడు ఆ ఈశ్వరుణ్ణి మీరు ఈ శబ్దం ద్వారా ఆరాధిస్తారు అదంతా కూడా సగుణమే భేదపూర్వకమే ఆ సందర్భంలో ఆ పరమాత్మని ఓంకార శబ్ద వాచ్యం మీరు వాచ్యం అంటే భేదం వచ్చేస్తుంది తత్వదా తత్వ తత్వమశీల చోట తత్వ యొక్క వాచ్యార్థమైతే భిన్నమే త్వం వాచ్యార్థం భిన్నమే త్వం అంటే త్వమ్మంటే నేను కదా త్వమ్మని ఎదరబడనప్పుడు నేను కదా నేను స్వామి తప్పు విధానం ఉందంటే భిన్నమే ఈశ్వర్లు ఎందుకు అవుతుంది అవ్వదు వాచ్యార్థం భిన్నమే లక్ష్యార్థంలో మాత్రమే మీకు ఏకత్వం వస్తుంది కాబట్టి ఓంకార శబ్ద వాచ్యం బ్రహ్మ కాబట్టి ఇంత సగుణ బ్రహ్మను మీరు ధ్యానం చేయదలుచుకుంటే దాన్ని యూ నీడే వర్డ్ అదే సౌండ్ పూర్వం వాళ్ళు సౌండ్ని ప్రతీకగా పెట్టుకున్నారు ప్రతిమ అంటారు చూడండి ప్రతిమ ప్రతిమ అంటే విగ్రహము విగ్రహం దేనికి దేవుని ఆరాధించడానికి అంటే ఇట్ ఈజ్ ఎ సింబల్ ప్రతిమ ఇజ్ ఎ సింబల్ ఐడల్ ప్రతిమ అంటే ఐడల్ ప్రతీక అంటే సింబల్ సో ఐడల్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గాడ్ ఏమండి ఆ సింబల్ కంటికి కనబడుతూ ద్రవపద ద్రవ్య రూపం అంటే గా ఉంటే అది ఒక రకం ప్రతీక సౌండ్ ప్రతీక సౌండ్ ప్రతీక అంచేతనే కొంతమంది ఓ మీరు కాగితం మీద రాస్తామంటే వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే కాగితం మీద మీరు రాసేస్తే రేఖారూపంగా తయారు చేసేస్తే అది సౌండ్ ప్రతీక సంస్కారం పోయి అది కూడా ప్రతిమై కూర్చుంటుంది దాన్ని ఓంకారాన్ని ఒక చెక్కతో చేస్తాడు లేకపోతే మెటల్తో చేస్తాడు లేకపోతే గోల్డ్తో చేస్తాడు బాగా గునుగోడ ఇలాంటివన్నీ మొదలు పెడతాడు ఆ ఓంకారానికి మూడు డైమండ్లు పెడతాడు వాట్ కెన్ మూవీస్ ఓంకారం పట్టుకుని ఇవన్నీ వదిలిపెట్టరా ఒక గాలి అంటే వాడు దానికి రివర్స్ చేస్తాడు కాబట్టి కొంతమంది ఇష్టపడరు కానీ ఇప్పుడు మనం ఇష్టపడేది ఇష్టపడకపోయేది ఏమీ లేదు గట్టు సాన్ బట్ ఓం ఈజ్ ఏ ప్రతీక it is a symbol what kind of symbol it is you show me i can show you i can make you hear it this shabdaatmaka maina prateeka kabatti oh adi prateeka asamsalo omkara shabda vachyam okay ala theesukondi meeru a athava omkara shabda swaroopam shankar so మీరు ఇలా తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు ఇది కఠోపనిషత్తుల నుంచి వచ్చింది యో ఎది చతిత సతత్ అన్నారు అక్కడ ఏది కావాల్సి వస్తే వాడికి అది రెండే ఉన్నాయి ఏదో బసే టేబుల్ చాలా ఉన్నాయనుకోద్దు రెండే ఉన్నాయి ఆ రెండింట్లో మీకు ఏది కావాల్స్తే అది ఒకడికి ఏం కావాలి నా మనస్సు కొంచెం శాంతి కావాలండి నేను కొంచెం ఈశ్వరుని ఆరాధించుకుందుకు నాకు ఏదైనా ఒక మంత్రం ఇవ్వండి అంటే అలా ఇవ్వచ్చు ఓన్ అలా కాదండి ఆత్మస్వరూపం కావాలి అంటే అంటే అద్వైతంలోకి వచ్చాడు అప్పుడే నిర్గుణంలోకి వచ్చాడు అప్పుడు ఏది అప్పుడు ఇదే అప్పుడు దాని అర్థం ఏమిటి ఓం మీ నోట్లో ఉంది మీరు ఇక్కడ ఉన్నారు దేవుణ్ణి సర్వవ్యాపకుడు కావచ్చు వైకుంఠంలో ఉన్నాడు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ ఓంకారం బోధిస్తుంది నిర్దేశిస్తుంది అని కాదు ఇట్ ఈస్ నాట్ ఎనీ నోట్లో ఎగ్జాక్ట్ ఆ ఓం యొక్క స్వరూపం ఓంకారాన్ని మీరు ఉచ్చరించండి అది ఉచ్చరించినప్పుడు అకార ఉకారమకారములను కవర్ చేసుకుంటూ రెండే చాలా చోటు ఉంది అకార ఉకారమకారములను కవర్ చేసుకుంటూ మీరు దేహాధ్యాసను దేహభావాన్ని అన్నింటినీ విడిచిపెట్టేసి ఏదో పెద్ద ప్రయత్నం కాదు ఇప్పుడు ఏదో చేయాలని మీరు అనుకోద్దు ఇంకే శ్రవణం బాగా చేసి ఈ దేహము ఇంద్రియము మనస్సు నేను కాదు అనే ఒక చక్కని వివేకాన్ని బాగా కలిగి ఉండి అప్పుడు ఓంకారాన్ని మీరు ధ్యానం చేస్తే దేహభావన దేహాధ్యాస దేహమే నేననేటువంటి అవన్నీ అది ఓంకారం ఆరంభంలోనే పోతుంది ఓం అనుకుండగానే మీరు దేహానికి అతీతంగా పోతారు ఇంకా దేహాన్ని పట్టుకుని ఉండరు అలాగే ఆ ఓం కొంచెం ప్రోగ్రెస్ అయ్యేప్పటికీ ఉకారం ఓ ఓ ఉకారం కలిస్తే ఓ అవుతుంది ఆ ఓకారం కొంచెం ముందుకు వెళ్ళేప్పటికి మనస్సు విలీనమైపోతుంది నేను మనస్సు అని మనస్సుతో ఉండేటువంటి తాదాత్మ్యం గలదో అది కూడా పోతుంది ఇంకా మకారం దగ్గరికి వచ్చేప్పటికీ అంతా ఫుల్ స్టాప్ అయిపోయి మీరు ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు సైలెన్స్ సో ది సైలెన్స్ దట్ ఫాలోస్ హోమ్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ ఓంకార స్వరూపం ఓంకార స్వరూపం అకారం ఓకారం మకారాలు కాదు ఓంకార స్వరూపము 1, 2, 3, త్రీ దాటి ఫోర్త్ అదేమిటంటే ది సైలెన్స్ దట్ ఫాలోస్ ఓమ్ ఈస్ ది అసెన్షియల్ నేచర్ ఆఫ్ ఓమ్ ఎందుకంటే ఒకసారి ఆల్ సౌండ్స్ అండ్ ఇన్ ఓమ్ అండ్ ఓమ్ అండ్స్ ఇన్ సైలెన్స్ కాబట్టి సైలెన్స్ తత్వం అవుతుంది ఇప్పుడు శబ్దాలన్నింటినీ ఓంకారంలోకి ఓంకారాన్ని నిశ్శబ్దంలోకి మీరు విలీనం చేస్తే ఆ నిశ్శబ్దమే మీరవుతారు మీరే అవుతారు మీకంటే భిన్నంగా ఉంటుందా నిశ్శబ్దం మీకంటే భిన్నంగా ఏముండదు ఆ నిశ్శబ్దంలో ఒక థాట్ పుట్టిందనుకోండి అది మీకంటే భిన్నంగా ఉంటుంది బికాజ్ యూ సీ దాట్ కాబట్టి ఇంకా సాక్షి థాట్లెస్ స్టేట్లో సాక్షి కూడా విలీనం అయిపోతుంది అప్పుడు శుద్ధ శుద్ధ సచిత్ ఉండడం ద బియింగ్ ఎటువంటి బీయింగ్ అవేర్ఫుల్ బీయింగ్ స్వయం ప్రకాశ స్వయం ప్రకాశ సద్రూపంగా లభించి ఉంటారు అది సైలెన్స్ అంటే సైలెన్స్ అంటే శూన్యం కాదు సైలెన్స్ అంటే సచిత్కే సైలెన్స్ అంటాడు ఇట్ ఈస్ ది నాట్ ది సైలెన్స్ ఆర్ ఆప్సన్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ సచిత్ సైలెన్స్ డజన్ మెయిన్ ది అబ్సెన్స్ ఆఫ్ సచిత్ సైలెన్స్ ఓన్లీ మీన్స్ ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ మైండ్ సైలెంట్ అయిపోయింది విలీనమైపోయింది అప్పుడు మీరు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు ఇంకా అవుడిపోదలు ఏమన్నారంటే మనసో హ్యమనీ భావే బ్రహ్మ సంపద్యతే కదా మనస్సు మనస్సు కాకుండా అయిపోయినప్పుడు మీరు బ్రహ్మ అయి కూర్చుంటారు బ్రహ్మలో విలీనం అయిపోతారు సంపత్తి అంటే విలీనం అవుతుంది శ్రీకృష్ణుడు గీత ఎందు కూడా ఆత్మ సంస్థం మన కృత్వ నా కించిందకి చింతయ్యేది మీరు ఎప్పుడైతే సకల సంకల్పాలను విడిచిపెట్టేస్తారో ఈ మనస్సు ఆత్మలో విలీనమైపోతుంది సంస్థం ఆత్మ మనస్సు వెళ్ళి సో అప్పుడు ఈ ఓంకారము యొక్క స్వరూపము పరబ్రహ్మ ఎటువంటి పరబ్రహ్మ ప్రత్యగ భిన్నమైన పరబ్రహ్మ ఆత్మస్వరూపము ఒకటే భిన్నము కానీ పరబ్రహ్మ అలా కూడా తీసుకోవచ్చు జాగి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు సాధారణంగా మనం స్వరూపాన్నే తీసుకునే ప్రయత్నం చేస్తాం మనం మొదటిది తీసుకునే ప్రయత్నం చేయొచ్చు తప్పేం కాదు అని మనం స్వరూపం గురించే మాట్లాడతాం ఆ రెండు కూడా ఉంటాయి అక్కడ అందాం ఇప్పుడు బ్రహ్మా తో శబ్దవాచ్యం ఓం శబ్దస్వరూపమే వారు ఇలా కానీ అలా కానీ తీసుకోవచ్చు ఉభయథాపినాధికరణ్యం అవిరుద్ధం సో మీరు ఆకాశ బ్రహ్మానే సమానాధికరణ్యము చూసారా అది ఓం శబ్దం చేత వాచ్యమయ్యేటువంటి పరమాత్మ సగుణము అని చెప్పిన లేక నిర్గుణ ప్రత్యేక భిన్న పరమాత్మ ఓం శబ్దము యొక్క ఓం అనే శబ్దం యొక్క స్వరూపమే అని చెప్పిన ఆ ఖం బ్రహ్మ అనే సామానాభికారణ్యంలో ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే సగుణ బ్రహ్మ కూడా ఆకాశము సగుణ మీరు సగుణం వరకు మీకు షేప్ ఉండదు సగుణ సాకార కాబట్టి ఇప్పుడు ఖంబ్రహ్మ అని మీరు సగుణం తీసుకున్నప్పుడు మీరు జీవుడు భక్తుడు ఓంకారము సాధనము ఆలంబనము పరబ్రహ్మను మీరు సగుణ బ్రహ్మని భావన చేస్తున్నారు అన్నప్పుడు అది సగుణ నిరాకారం సగుణ నిరాకారం ఆకాశానికి ఆకారం ఉండదు కదా ఆకాశానికే అసలు తత్వాలకు వేటికే ఆకారం ఉండదు ఇప్పుడు పృథ్వీతత్వం ఉందనుకోండి దానికి ఆకారం ఉండదు సో ఆ ఏ ఆకారం ఉంటుంది అగ్ని దానికి ఆకారం ఉంటుంది వాయువు కూడా ఆకారమే ఉండదు కాబట్టి ఇవన్నీ నిరాకారమువే నిరాకారం అంటే డైరెక్ట్గా ఇంకా నిర్గుణ పర బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోక సగుణ నిరాకారం మీకు అది కూడా మీకు సరిపడదు ఇంకా కొంచెం ఇంకో స్టెప్ డౌన్ తిగాలి అంటే సగుణ సాకారము అప్పటికి ప్రతిమ వస్తుంది సగుణ సాకారం సగుణ సాకారము మీకు ఉపనిషత్తులలో అవ్యవస్థ ఉంది అది పౌరాణిక పౌరాణికంగా ఉంటుంది కాబట్టి అది అలాంటి పెట్టి సగుణంగా మీరు స్వీకరించవచ్చు అప్పుడైనా ఈ ఆకాశము వంటిదే అవుతుంది పరబ్రహ్మ ఆకాశము వంటిదే సగుణం కూడా కాబట్టి సామానాధికరణ్యము అంటే ఒకే విభక్తిలో ఉండుట విరోధము లేదు ఈ సామానాధికరణ్యం గురించి క్రితం క్లాసులో కదా ఖమ్ బ్రహ్మ ప్రథమ ఏకవచనం రెండు కూడా మంచిది ఇహచ బ్రహ్మోపాసన సాధనత్వాథం ఓం శబ్ద్రయుక్త సో మీరు ఇక్కడ ఓం అన్నారు ఓంకం బ్రహ్మ అన్నారు ఇక్కడ ఓంకారం యొక్క అర్థం ఏమిటంటే ఈ సందర్భంలో మీరు ఆకా ముందు బ్రహ్మను ఆకాశరూపంగా భావన చేయుట అది అక్కడికి రావాలి మీరు ఖమ్ బ్రహ్మా దగ్గరికి రావాలి మీరు అక్కడికే రాలేవండి మేము ప్రతిమ లేదే కానీ మాకు నడవదంటే అప్పుడు మీరు పురాణానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది వర్కౌట్ కాదు కాబట్టి అక్కడికి వచ్చాక ఖమ్ బ్రహ్మా దగ్గరికి వచ్చాక మీరు బ్రహ్మని భావన చేయటం ఉపాసన ఉపాసన అంటే భావన చేయటం బ్రహ్మని భావన చేయటం అంటే అర్థం ఏంటో తెలిసిన ఏమీ భావన చేయకుండా అని అధ్యానమేవ బ్రహ్మధ్యానం అచింతనమేవ బ్రహ్మచింతనం నేను నిద్రపోకుండా మాత్రం ఉండాలి చింతన లేకుండా నిద్రపోకుండా ఉంటే దాని పేరే బ్రహ్మచింతనం అంతేకాని బ్రహ్మచింతనం ఉంటే మేము ఇంకో చింతనం కాదు ఏ చింతనము లేకుండా ఎలర్ట్గా ఉండుటయే బ్రహ్మచింతనం అదే బ్రహ్మధ్యానము ఉంటాయి కాబట్టి మీరు ఆ రకంగా బ్రహ్మధ్యానము మీరు చేదలుచుకుంటే దానికి సాధనంగా ఓంకారాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ బ్రహ్మధ్యానం చేసేప్పుడు కూడా మీరు నిధిధ్యాసనం చేయదలుచుకుంటే నిధ్యాసనం కూడా ధ్యానమే కదా అప్పుడు సగుణంగా చేయనక్కర్లా మీరు ఓంకారం యొక్క ఆలంబనాన్ని తీసుకుని అలా నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు లోపలికి వెళ్ళిపోవడం గో ఇన్ గో విత్ ఇన్ మీరు లోపలికి వెళ్ళడం అభ్యాసం చేయాలి లోపలికి వెళ్ళాలంటే ఆ ఓంకారాన్ని పట్టుకోవాలి సో హోల్ డాన్ టు హోమ్ అండ్ గో విత్ లోపలికి వెళ్ళడం అభ్యాసం చేయాలి ఆ పదం గుర్తుపెట్టుకోండి మీరు మెడిటేషన్ చేసేప్పుడు నేను లోపలికి వెళ్ళిపోవాలి అని అనుకోవడం సార్ అది ఆటో సజెషన్ చాలా బాగా పనిచేస్తుంది పనిచేసి మీరు లోపలికి వెళ్ళిపోతారు లోపలికి అంటే ఏంటండి మనస్సు విలీనమొకట ఇప్పుడు కెరటములన్నీ సముద్రంలో విలీనం అయిపోవడం అంటే అర్థం ఏంటండి సమంత్రం లోపలికి వెళ్ళిపోవడమే అంటే అలాగే మనసు విలీనం అవడం అంటే లోపలికి వెళ్ళిపోవడమే ఈ లోపలికి వెళ్ళిపోవుట అనేది కొంచెం ఆ పదం ఆ ఫ్రేజ్ మీకు ఉపయోగపడుతుందేమో చూసుకోండి మెడిటేషన్లో ఎ స్మాల్ ఫ్రేస్ కెన్ వర్క్ వండర్స్ కాబట్టి నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాను లోపలికి వెళ్ళిపో అప్పుడు మీకు మార్కెట్ ప్లేస్ గుర్తుకొచ్చిందనుకోండి సపోజ్ అంటే అర్థం ఏంటి మీరు బయటకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు ఏమైనా సంకల్పం చేశారో లోపలికి వెళ్ళిపోతానని మీరు సంకల్పం చేసుకున్నారు కదా ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత తేలిక అవదు ఓ ఓ పిసరు ఏదో తలుపు వేసినట్టు అనిపిస్తుంది అప్పుడు మనస్సు బయటికి మామూలుగా వెళ్ళిపో తుడుమని పారిపోయే లక్షణం కలిగిన మనస్సు కొంచెం బుద్ధిగా అక్కడే పడుతుంది నిజంగా సో కాబట్టి ఓంకారాన్ని పట్టుకోండి లోపలికి వెళ్ళిపోండి దాన్నే బ్రహ్మోపాసనము అంటారు బ్రహ్మోపాసనం అంటే కేవలం సగుణాన్ని మాత్రమే బ్రహ్మోపాసనం అని ఇది ధ్యాసనాన్ని కూడా ఉపాసన శబ్దంతో నిర్దేశించటము కద్దు అటువంటి సందర్భం కలదు కాబట్టి ఓంకారాన్ని మీరు ఏ విధంగానైనా స్వీకరించవచ్చు అందుకోసం ఇక్కడ ఓంశబ్దాన్ని ప్రయోగించినారు తా చింతరాత్ సరిగ్గా ఇదే విషయాన్ని ఇతర శృతులు కూడా మనకి బోధిస్తూ ఉన్నవి ఇలాగా ఏతదాలబనం శ్రేష్టం ఏతదాలబనం పరం ఇంకో సగం ఉంది కఠోపనిషత్తులో ఏతదా ఆలంబనం జ్ఞావాదిచ్చతి తస్య్య అదే ఆ మంత్రం ఆయన సగం ఇచ్చారండి మిగిలిన సగం నేను చెప్పాను ఏం కష్టమేం కాదు ఈ ఓంకారం ఉన్నదే ఇది ఆలంబనము ఆలంబనం అంటే ఇలా పట్టుకోవడం యాంకర్ యాంకర్ పట్టుకోవడం ఏదో ఒకటి పట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నదీ నదీలో ఇటు నుంచి అటు వెళ్ళాలనుకోండి ఆ పడవ వెళ్ళిపోతూ మీరు ఆ పడవని ఆ పడవకి ఒక తాడు ఏదో వెళ్ళాడుతూ అది పట్టుకుంటే మీరు వెళ్ళిపోతారు కదా దాన్ని ఆలంబనం అంటారు గట్టిగా పట్టుకోండి సో ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలనుకోండి ఎలా వెళ్తారు వెళ్ళండి పైకి ఎలా వెళ్తారు వెళ్ళలేరు గ్రావిటీ పూల్ చేసేస్తుంది అలా అక్కడ ఒక రాత పాతి ఒక రాత యూనో పోల్ పాతి ఉంటే దానికి చిన్న చిన్న కడుపులు లాంటివి ఉంటే మీ చేతుల్లో సత్తు ఉంటే మీరు జాగ్రత్తగా అలా అలా పైకి వెళ్ళగలుగుతారు మామూలుగా మీరు పైకి వెళ్ళలేరు కానీ ఆ పోల్ ఉంటే పైకి వెళ్ళ కొంత కొంత పైకి వెళ్ళచ్చు అదే ఆలంబనము అంటారు అదేవిధంగా ఓంకారము మీరు ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవడానికి ఆలంబనం పరమాత్మ నేనే ఉంటాడండి మీరు బయటే ఉండడు బయటలో ఉంటాడండి పరమాత్మ లోపల ఉంటే బయట ఉంటాడు లోపల ఇక్కడ లేకుండా ఉంటాడు అసలు ఇక్కడ లోపల బయట అనే విభాగము ఇంకా అతీతంగా మీరు వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బయట బయట లోపల లోపలైన విభాగం అలా మిగిలిపోతుంది ఆ డివిజన్ అలా మిగిలి ఉంటుంది కానీ లోపలికి వెళ్ళినప్పుడు బయట వెలిచి లోపల విలీనం అయిపోతుంది దాంట్లో రహస్యం అది కాబట్టి ఆ పరమాత్మ హృదయం లోపల ఉంటాడు మీరు ఆ లోపలకు వెళ్ళిపోవాలి దానిని కూడా పర్వత శిఖరాన్ని అధిరోహించడంతో పోల్చాను సప్త భూమికలు ఈ సప్త ఏడు కొండలంటే అదే ఏడు కొండలంటే అర్థం ఏడు భూమికలు అంతేగాని ఫిజికల్గా ఏడు కొండలు ఎక్కేసి అక్కడ వెళ్ళిపోతే అక్కడ అలాంటి సింబాల్ ఎక్కే అవుతుంది కదా అంతేగాని అక్కడ మాత్రమే ఏడు కొండల మీద మాత్రమే ఉన్నాడని అలా కదండి సర్వవ్యాపకుడు కదా కాబట్టి ఆ ఏడు భూమికలకి అది ప్రతీక సింబాల్ అన్నిటికీ అన్నీ ప్రతీకలు అక్కడ విగ్రహం విష్ణువుకి ప్రతీక విష్ణువు సర్వవ్యాపకుడు దానికి ఇంకేదో ప్రతీక ఉంటుంది ఆయన సప్త భూమికలు దాటితే మీరేమో ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు అవి ఏరుకోవాలి అలాగే సో ఈ మొత్తానికి ఆ పరమాత్మలోకి చేరుకోవడం కూడా ఒక పర్వత శిఖరాన్ని అధిరోహించడం వంటిది పర్వత శిఖరం ఎక్కడం కష్టం కదండి అలాంటిది దీంట్లో ఉన్న కష్టం ఏమిటంటే మనసు బయటికి పోతూ ఉంటుంది అదే దీంట్లో ఉన్న కష్టం అలాగా చెప్తారు ఆరుఢ ఆరు వృక్షు అని మీరు భగీతలో చూస్తున్నారు కదా సో ఆరుడ అంటే పైకి ఎక్కినవాడు ఆరు వృక్షు పైకి ఎక్కాలని అనుకుంటున్నవాడు ఆ తర్వాత అంత ధ్యానమా ధ్యానంలో ధ్యాన యోగంలోనే వస్తాయి ఆ పదాలు కాబట్టి పైకి ఎక్కడానికి ఓం కావాలన్నట్టుగా ఈ పరిచ్ఛిన్నమైన దేహాత్మభావం నుంచి ఎక్స్పాండ్ అయిపోయి ఆ ఇన్ఫినిట్యూడ్లోకి మీరు వెళ్ళిపోవాలంటే ఓంకారం పుట్టుకోవాలి ఏ తదా అలంబలం ఇది చాలా గొప్పది ఇంకా ఏవో కూడా కొన్ని గొప్ప ఉంటాయి కదా అంటే ఉంటాయి ఏతదాలంబనం పరం శ్రేష్టమైన వాటిల్లో కల్లా ఇది శ్రేష్టమైనది దీన్ని తెలుసుకోవాలి ఏతదాలం అయితే పదండి మొదలెట్టండి ఓం ఓం అని ఇంకక్కడి నుంచి బోయీలాగా చేయడం కాదు లేకపోతే ఆర్కెస్ట్రాది పెట్టుకుని చేయడం కాదు శంఖమైదో పెట్టుకుని అలాగే గలాభ చేయడం కాదు దీంట్లో అల్లరి చేసి పరిస్థితి ఉండకూడదు దాన్ని తెలుసుకోవాలి ఏతదాలంబనం జ్ఞాప మీరు అసలు ఆలంబనం అంటే ఏమిటి ఓం అంటే ఏమిటి అసలు ఎందుకు ఇది ఎందుకు ఎక్కాలి పైకి ఎక్కడం అంటే ఏమిటి లోపలికి వెళ్ళడం ఈ మొత్తం విషయమంతా చక్కటి క్లారిటీ ఉండాలి క్లారిటీ క్లియర్ పర్ఫెక్ట్లీ క్లియర్ అదంత తేలిక కాదండి క్లారిటీ అంత తేలిక కాదు చాలా కన్ఫ్యూషన్ కింద ఉంటారు జనాలు పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు అలాగే ఆ సంగతి తెలియదు కూడా మేము కన్ఫ్యూషన్లో ఉన్నామని తెలియదు మనం చెప్తే చిన్న పుచ్చుకుంటారు లేకపోతే కష్టపెట్టుకుంటారు అయ్యో ఎంత అన్నాడు వీడిని నన్ను అని కష్టపెట్టుకుంటారు కన్ఫ్యూషన్లో ఉన్నావురా తమ్ముళ్ళు అంటే అర్థం చేసుకోరు కష్టపెట్టుకుంటారు తర్వాత ఇది ఇదో సమస్య ఇది ఇది మామూలు భక్తుల సమస్య ఇక కొంతమంది మహాత్ములు ఇది మీకు చాలాసార్లు అనుకునే మాట స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యింది అంటే తాము కన్ఫ్యూజ్లో ఉంటారు ఇతరులకు ఆ కన్ఫ్యూషన్ని పంచిపెడుతూ ఉంటారు తను కన్ఫ్యూషన్లో ఉంటాడు ఎదురు చెప్తూ ఉంటాడు తలా లేకుండా ఎదురు ఏం చెప్పాలో తెలీదు ఏం లేదు ఇక్కడ చెప్పడానికి ఆ టాపిక్ మీద చెప్పాల్సిందంతా అయిపోయింది ఇంకా చెప్పడానికి ఏం రావట్లేదు అప్పుడు ఏదో గాలి పోగేసి చెప్పే ప్రయత్నం చేస్తారు తెలిసిపోతుంది ముఖం చూస్తే తెలిసిపోతుంది ఏదో ఏదో సాబితమవుతుందా కాబట్టి తెలిసి ఏతదాలం మనం జ్ఞాప చక్కగా తెలుసుకో తెలుసుకుని వీడి మనస్సుకి నిర్గుణము అద్వయము వాడికి నచ్చదు సంస్కారం మీకు ఆ సంస్కారం లేకపోవచ్చు మీరు అద్వై అద్వైత వేదాంతాన్ని బాగా శ్రవణం చేసిన పెద్దలు కనుక కానీ ద్వైత సంస్కారం గలవాడికి అబ్బో అది తర్వాత చూడలేండి అంటాడు వాడు కొంత భేదాన్ని అట్టి అసలు ఖం బ్రహ్మదాకా వచ్చినందుకు మీరు వాడికి పెద్ద బిరుదాకి సింహాసనం మీద కూర్చోబట్ట ఖం బ్రహ్మదాకానే రాడు ఏదో రూపం పెట్టి ఆ రూపానికి ఎవో ఇంకా చెలవలు పొలవులు చేరుస్తావు ఆ రూపానికి ఎలా దిద్దుదావని చూస్తాడే తప్పిస్తే ఖం బ్రహ్మదాకానే రాడు అక్కడికక్కడే గుడుగుడు కొంచెం ఆ రూపంలోనే ఈ రూపంలోంచి ఆ రూపంలోకి ఆ రూపంలోంచి గుడుగుడు కొంచెం అంటూ ఉంటాడు తప్ప కొత్త కొత్త రూపాలకు పట్టుకొస్తాం అయితే ఆ ఉన్న రూపానికే ఇంకా ఏవో మెరుగులు దిద్దుతో అలాగే కాలక్షేపం చేస్తాడు తప్ప ఖం బ్రహ్మదాకా వస్తాడా అసలు అసలు రానే రాడు ఒకవేళ ప్రారంభం బాగుంటుంది వచ్చాడనుకోండి అహం ఆత్మా బ్రహ్మాస్మి అని అనమంటే వాడు అనలేకపోతాడు కాబట్టి కొంచెం సౌర సంస్కారం ఉన్నప్పుడు మీకు ఆకాశ బ్రహ్మరూపంగా ధ్యానం చేసుకోవాలి అహం బ్రహ్మాస్మి యో యదిచ్చతి తస్యతత్ అది ఒక శృతి తర్వాత శృతి ఓ మిత్యాత్మానం యుంజీత అది యుంజీత అంటే యోగమును చేయవలను యుజ్జు యుజ్జు ధాతువు ఆ యుద్ధు అనే ధాతువుకి నుమ్ అనే ఆగమం చేస్తే యుంజ్ అవుతుంది అది ఒక అనుస్వారం మధ్యలోకి వస్తుంది నుమాగమాన్ని బట్టి ఆయన పాణిని పెట్టుకున్నాడు ఇవన్నీ నేను సో ఆ నుమ్ము చేయకుండా పువంత లఘు ఉపధ ఆ ఉపధ హరస్వం ఉందిగా యుద్ధు ఉకారం దానికి గుణం చేస్తే యోగా అవుతుంది జాగా అవుతుందండి జాగా విస్ జాగా అవుతుంది చాచా జా ధన్య కాక గా ధన్య అదే చోహుహు చా చవర్గకి కవర్గ వస్తుంది అది కొంచెం పర్టికులర్ కండిషన్లోనే అభ్యాసంలోనే లిట్ అభ్యాసంలోనే వస్తుంది ఈ చోహ్ కుహు వెరీ జనరల్ మోస్ట్ జనరల్ సూత్రం అది కాబట్టి యుద్ధు ఇద్దికి ఊగి ఓపెట్టండి చోపు జాకిగా యోగ దట్ ఈజ్ హౌ ఇట్ కమ్స్ కాబట్టి యుంజీత యుంజీత అంటే విధిలింగది ఆత్మనిఫరం సో యోగమును చేయవలను యోగము అంటే కలయిక దీంతో పరమాత్మతోటి కలయిక కాబట్టి జీవుణ్ణి తీసుకువెళ్ళి ఆ పరమాత్మ ఎందుకు కలిపివేయము ఎలాగండి అంటే చూడవా నువ్వు జీవుడు నచ్చున్నావు కదా నేను బలానా బలానా జీవుడు నచ్చున్నావు కదా నువ్వు పనిచేయి నువ్వు ఎలా కూర్చోవు ఈ దేహము ఇంద్రియములు మనస్సు వాటి మీద వెరి మమకారం పెట్టుకోకు అలా వెరి మమకారం పెట్టుకుంటే ఏమేం వర్క్ అవుట్టుకో